నలభై రెండు అట్టి రోధంబు యఖిల వేదాంతంబు సకల మునుల సురుల తంబు నిరతమైన యోగనిష్టయనంబడు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములో బ్రహ్మనాడిని కేంద్రముగా చేసుకుని శరీరమంతా వ్యాపించివున్న ఓ ఆత్మ వినుము బ్రహ్మనాడిలో ప్రారంభమగు కదలిక చివరకు శ్వాసరూపముగా బయటపడుచున్నది శ్వాస శబ్దముతో కూడుకొన్నది కావున దానిని రెండు పిల్లల అరుపు అన్నారు రెండు శ్వాసలు చేయు విశేషార్థము ఇమిడి ఉన్నది సకల వేదవంతమైన ఓం అందులో ఇమిడియుండుటవలన ఆ శబ్దము సకల సురుల మునుల సన్నుతంబు అన్నారు ఓం శబ్దము వచ్చు మూలమును తెలియుటయే అసలైన బ్రహ్మయోగము అగును సకల వేదాంతంబు మరియు సురులు మునులు సమ్మతింపదగిన ఓంకార మూలము శరీరములోని మధ్యనాడిలో గలదని తెలిసి మనోదృష్టిని మధ్యనాడిలో చేర్చి శరీరములో కదలికకు కారణమైన శక్తిని వెదకుటయే ముఖ్య యోగనిష్టయగును